ఏం మిగులుతుంది అర్థకామాలు మిగులుతాయి ఏదో ఒకటి చేయాలి కదా బతుకున్నందుకు సత్యాన్వేషణ లేకపోతే అర్థకామాలు మాత్రమే మిగులుతాయి సత్యాన్వేషణ చేసినప్పుడు కూడా ఉంటాయి అర్థకామాలు అర్థకామాలు ఎక్కడికి పోతాయి సన్యాసం తీసుకున్నా కూడా అర్థకామాలు ఉంటాయి కదా ఏదో కొంత డబ్బు పోగం చేయడం ఏదో వస్తువులు కొనుక్కుని భోజనం చేయాలి కదా అర్థకామాలతో మాత్రమే సరిపెట్టేయకూడదు జీవితాన్ని సత్యాన్వేషణ కూడా ఉండాలి అయితే ఈ సత్యాన్వేషణకి ఏది మూలమేది అనుభవమా లేక వచ్చమా చాలా క్రిటికల్ పాయింట్ మన హిందూ ధర్మం ఎలా ప్రారంభంలో అనుభవం సత్యాన్వేషణకి మూలంగా ఉండేది ఉదాహరణకి గాయత్రి మొత్తం అలాగే వచ్చింది మొత్తం స్పిరిచువల్ లాస్ అన్ని అలాగే వచ్చాయి కనపడే జగత్తు యొక్క నిత్యాత్మాన్ని గుర్తెరిగి ఆ కంటికి కానరా అని సత్యమును వెతికి పట్టుకోవాలి కంటికి కనపడుతూ ఉండదు అది సత్యం ఎప్పుడూ కూడా దాని ఉంటుంది హిరణ్మయైన పాత్ర అయిన సత్య శాతహిత ముఖం వెతికి పట్టుకోవాలి ఆ విధంగా స్పిరిచువల్ లాస్ అన్నీ అలాగే కాబట్టి ప్రారంభంలో సత్యాన్వేషణ అనుభవ ప్రధానంగా ఉండే అనుభవమే సత్యాన్వేషణకు మూలము అలా ఉండేది కాలక్రమంలో ఏమైంది ఈ అనుభవాలన్నిటినీ వాక్యముల రూపంగా మహర్షులు వెల్లయించినారు వాటికి మంత్రరూపము ఇచ్చి వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి సంహిత అని ఈ విధంగా వేదములు నిర్మాణమైనాయి ఆ తర్వాత ఆ వేదములను బేసిస్గా చేసుకుని స్మృతికారులు వచ్చి వాళ్ళు దే గివ్ లాస్ట్ స్మృతులు నిర్మాణమైనవి అనేక స్మృతులు వచ్చాయి దర్శనములు కూడా స్మృతులుగానే పరిగణిస్తారు అది సాంఖ్య దర్శనము ఇచ్చాడు వీటిల్లో పరిస్థితి ఏమిటి వచనం ప్రమాణం అంటే ఎవడో ఒకటి చెప్పింది ప్రమాణం అనుభవం కాదు చూడండి దట్ ఈజ్ ఏ డౌన్ ఫాల్ అనుభవ ప్రధానం నుంచి వచన ప్రధానం దగ్గరికి వచ్చారు ఇప్పుడు నిప్పుల్లో వేలు పెడితే కాలుతాయి అని మీరు అనుభవాన్ని బట్టి తెలుసుకుంటున్నారా లేకపోతే వచనాన్ని బట్టి తెలుసుకుంటున్నారా అనుభవ ప్రధానంగా ఉంటుంది బట్టి ఎలా తెలుసుకుంటారో పెద్ద లాజిక్ డెవలప్ చేశారు అలాగా నిప్పుల్లో వేలు పెడితే కాలుతాయి అనేది అనుభవాన్ని బట్టి తెలుసుకోవచ్చు కానీ స్వర్గం ఉన్నది స్వర్గంలో భోగాలుంటాయని అనుభవాన్ని బట్టి ఎలా తెలుసుకుంటావు దానికి వచనమే ప్రమాణం కదా అని ఒక లాజిక్ ఒకటి డెవలప్ అయ్యింది మరి వచనం తప్ప మరో మెతి లేదు ఎక్కడ అనుభవానికి స్థానము అక్కడ వచనము నాకు ప్రాముఖ్యము కలదు దాంతో ఏమైంది మీకు అనుభవాన్ని పక్కన పెట్టి శబ్దము ప్రమాణము అనే ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈ ఆల్కమట్ చాలా బలపడింది తరువాతి కాలంలో ఆరంభంలో వచ్చింది ఇచ్చి సమ్ లాజిక్తే వచ్చింది దెర్ ఈజ్ ఎ మీనింగ్ ఇన్ దాట్ ఇప్పుడు స్వర్గాదిలోకములు అక్కడ భోగములు అనేది అనుభవాన్ని బట్టి ఎలా తెలుస్తుంది స్వర్గానికి వెళ్ళి వచ్చిన వాడు ఎవరు ఉంటాడు ఉండడు కదా కాబట్టి దానికి వచనమే ప్రమాణము అంటే మహర్షులు దూరదర్శనము గలవారు వారు చెప్పారు వారు మనకి ఎదుర్కొండ ఉన్నదే మనకి సరిగ్గా తెలియవు మహర్షులుగా వ్యవస్థలు వస్తాయి వారు చెప్పారు కాబట్టి వారు చెప్పింది ప్రమాణము అనే ఒక పరిస్థితి నిర్మాణమైంది ఇట్ ఈజ్ ఎనవిటబుల్ వీ నీడ్ ఇట్ వచనం మనకి ప్రమాణం ఉండాలి అయితే భగవాన్ బుద్ధుడు వచ్చినాటికి ఎటువంటి పరిస్థితి నిర్మాణమైందంటే బుద్ధుడు దీన్ని ఉపంపించాడు ఎలాంటి పరిస్థితి నిర్మాణమైందంటే అనుభవంతో అసలు పనే లేకుండా కేవల వచన ప్రాముఖ్యమే సమాజంలో వచ్చింది కేవలం వచనమే అనుభవం అనేది అసలు అక్కర్లేదు వచనం ఉంటే చాలా వచనా ప్రవృత్తి వచనా నివృత్తి ఏదైనా వచనం ఉంటే ఆ చేస్తాం ఈ పని వచనం ఉంటే ఆ మానేస్తాం అంటే సత్యము పలుకోవలేను ఎందువల్ల అంటే చూడ సత్యం పలికినట్లయితే మీ మనస్సు శాంతంగా ఉంటుంది మనస్సుకు అలబడి ఆందోళన ఉండవు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అది కాదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ సత్యం కదా అది తైత్రీయ శృతి విధిస్తోంది కాబట్టి సత్యము పలుకోవాలి ఆ స్థితికి పరిస్థితి కానీ బుద్ధుడు ఏమన్నాడంటే దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది అని అంచేతన ఆయన చేశాడు వేదము అనే మాట ఎక్కలేదు వేదము స్మృతి అనే మాట కనుక మండి నేను వచనానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది కనుక నేను కేవలము అనుభవం గురించే చెప్తాను నేను వచనమును చెప్పను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు మీకు ఆ ప్రతిజ్ఞ చేసిన వాడు మన మానవ ఇతిహాసంలో ఇంకొక మనిషి కనపడతాడు అది జిడ్డు కృష్ణమూర్తిగా ఆయన ఏమన్నాడంటే కృష్ణుడు మంచి చెప్పు ఉండొచ్చు శంకరులు మంచి చెప్పు ఉండొచ్చు కానీ నేను కోర్టు చేయను ఎందుకంటే కోర్టు చేస్తే మళ్ళీ డైరెక్షన్ మారిపోతుంది అనుభవాన్ని పక్కన పెట్టేసి వచనానికి ప్రాముఖ్యం వచ్చినట్టు అవుతుంది ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథైమ్ అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు అలాగే భగవాన్ బుద్ధుడు కూడా ఆయన వేదాలను తిరస్కరించలేదు వేదాలను కోర్టు చేయలేదంటే అనుభవమే ప్రధానము అని గట్టిగా చెప్పాడు ఇక ఈ రకంగా మనము వీఆర్ మూవింగ్ బిట్వీన్ టూ థింగ్స్ ఒకటి అనుభవము రెండు వచన మీరు అనుభవాన్ని పక్కన పెట్టేస్తే వచనమే మిగులుతుంది అప్పుడు వచనము ఏకరూపంగా లేదు అనేక వచనాలు ఈ వచనాలను చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళు కపిలుడు మొదలైన పెద్దవాళ్ళు చెప్పారు ఈ వచనాలు కాబట్టి కపిలుడు చెప్పిన వచనాన్ని మీరు త్రోసిపుచ్చారనుకోలేదు ఆ వచనానికి మనం ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఓ పెద్ద పండితుడు వచ్చాడు అరే ఆయనకు సీటు వేసి కూర్చోబెట్టండి డయక్స్ మీద అంటే లేదంటే మా ప్రోగ్రాం ఫిట్ అయిపోయింది ఇంక ఇప్పుడు అవకాశం లేదు అంటే అలా కాదు కదండి ఉపన్యాసం అక్కర్లేదు స్టే సీటు వేసి ఆయనకు మెళ్ళో మాల వేయండి దండం పెట్టండి దానికి ఏం కష్టం ఇంక్లూడేషన్ అనే ఒక అప్రోచ్ ఆ విధంగా ఇప్పుడు కపిలోని ఇంక్లూడ్ చేయాలి కపిలున్ని ఇంక్లూడ్ చేయకపోతే మంచి మహర్షిని గొప్పవాడిని మనం ఎక్స్క్లూడ్ చేసినట్టు అవుతుంది అలా చేయకూడదు ఆయన చెప్పిన వచన మనకు అవకాశమే ఇవ్వకపోవడము దోషము స్మృత్యనవకాశ దోష అలాంటి దోషం మనల్ని ఎత్తికి రాకూడదు కనుక మనం ఆయన స్మృతికి ఎంతో కొంత అవకాశాన్ని ఏదో విధంగా కల్పించాల్సి ఉంటుంది పవన్ సాహిత్యంలో కూడా అలాంటి సమస్యలు ఉంటాయి సో ఇది పూర్వపక్షం ఇదికే ఆ రకమైన పూర్వపక్షం సరికాదు ఇది సెంటిమెంటల్ మొహమాటం బేసిస్ మీద సత్యాన్ని అన్వేషించటానికి కూనుకుంటే ప్రయోజనం ఉండదు అది అంగీకారం కాదు ఎందుకంటే ఆ బేసిస్ మీద మీరు స్వచ్ఛాన్వేషణను కొనసాగించినట్లయితే అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగం వస్తుంది కపిల మహర్షి చెప్పాడు కాబట్టి గొప్పది కాబట్టి లెట్ ఆస్ యాక్సెప్టెడ్ అని మీరు కనుక కపిలుడి వచనాన్ని యాక్సెప్ట్ చేస్తే మనువు మొదలైన వాళ్ళు చెప్పిన వచనాలను అన్నింటినీ అవుతుంది మొత్తం మీద మీకు ఏదో ఒక వచనాన్ని కొట్టుకుంటే ఇంకో వచనాన్ని తిరస్కరించిన దోషం తప్పదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది అప్రోచ్ అని అని దట్ ఈస్ ది అధికరణం మీకు అధికరణం యొక్క పూర్వాపరాలు మీకు చేశాను ఇప్పుడు అలా కాదండి కపిలుడిని ఎలా కాదంటారు కపిలుడి పేరు వేదంలోనే వచ్చింది ఆయన సాక్షాత్తు కపిలుడు గురించి వేదంలోనే చెప్పాడు ఋషిం ప్రసూకం కపిలం ఎస్తమగ్ని అని అలాగొచ్చింది వేదంలో వచ్చిన గొప్ప కపిలుడు అంటే శంకరుడు అంటున్నారు కపిలుడనే పేరు పెట్టుకుని అలా అబద్ధాయా ప్రతివాడు కపి చాలా మంది పెట్టుకుంటా ధాన్యం ఉంది సో అన్ని స్కృత కపిలస్థ సకలపుత్రానాం ప్రసప్తరు వాసుదేవనామ స్మరణ అంతరందరో కపిలుడు ఉన్నారు ఇప్పుడు రామాయణంలో కపిలుడు ఉన్నాడు ఆయనకి వాసుదేవ కపిలుడు అని పేరు అంటే ఇప్పుడు శ్రీనివాసరావు అనే పేరు మీద మీకు టె టెలిఫోన్ను డైరెక్టర్ తీశారనుకోండి ఎన్ని ఉంటాయి పేజీలు పేజీలు దాంట్లో మీరు కొంచెం పక్కన ఫ్యామిలీ నేమ్ పెట్టారనుకోండి కొంత ఈజీ అవుతుంది శ్రీనివాసరావు పీ అన్నారనుకోండి కొన్ని వందల శ్రీనివాసరావును పక్కన పెట్టి ఆ పీ దగ్గరికి రావచ్చు మళ్ళీ అక్కడ కూడా వెరైటీ ఉండొచ్చు అనేకం ఉండొచ్చు కాబట్టి ఈ కపిలుడు వాసుదేవుడు పేరుతో రామాయణంలో ఇంకో కపిలుడు ఉన్నాడు ఆయన ఆ కపిలుడు అవ్వచ్చు ప్రసూతం కపిలమ్మలప్పుడు ఆ కపిలుడు అవ్వచ్చు మీ కపిలుడే అవ్వాలనేమీ రూల్లేదు కాబట్టి కపిల అనే పేరు చూపించి అదిగో ఆ కపిలుడు వేదరులో చెప్పబడ్డాడు ఆ కపిలుడు మా కపిలుడే కాబట్టి మా స్మృతిని మీద ఒప్పుకు తీరాలి అని అవార్గ్యమంటు నిలబడతాడు తర్వాత అన్యార్థ దర్శనం రాష్ట్రరహిత్యాం అసాధకత్వా మీ కపిలుడు ఉన్నాడే మీ కపిలుడు ఏం చేస్తున్నాడో తెలుసున అన్యార్థ చేస్తాడు అంటే ఇతరమైన వస్తువుని స్వీకరిస్తారు అంటే ద్వైతవాది అని అర్థం ద్వైతంలో అన్యార్థ దర్శనం ఉంటుంది పరమాత్మ ఉంటాడు పరమాత్మ భిన్నంగా జగత్తుంటుంది జగత్తు కంటే భిన్నంగా జీవులు ఉంటారు అన్ని అందరూ అన్ని భిన్న భిన్నాలుగా ఉంటారు ఈ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు అటువంటి అన్యార్థ దర్శనాన్ని అంటే ద్వైత భావాలను ఆయన్ని చెప్తూ ఉంటాయి సో అటువంటి ద్వైతాన్ని చెప్పేటువంటి ఆ కపిలుడు ఆ కపిలు యొక్క వాదము అది వేదము చేత అంగీకరింపబడలేదు ప్రాప్తిరహిత్య వేదము ఎక్కడా కూడా ఆ ద్వైతాన్ని చెప్పట్లేదు ఎక్కడ వేదంలో లేదు ఎపిలం జ్ఞానైర్విభక్తి ధనీశ్వరం పేది విధీయతే అన్యార్థస్య ఈశ్వర ప్రతిపత్తి శేషస్య కపిల సర్వజ్ఞ వస్తే దర్శనం అనువాద తర్వాంతరే ప్రాప్తిసూర్యస్ స్వార్థసాధకత్వయోగా నానువాదమాత్రజ్ఞతో ప్రసిద్ధిరిత్యా అంటే అన్యాథదర్శనస్థే ప్రాప్తిరహిత అసాధకవాత్ అలా దానికి అర్థం ఏంటంటే అన్యమైన అర్థమును ఉపయికించుట అన్యార్థదర్శనము అంటే ఇతరమైన అర్థమును ఉపయికించుట అంటే ఇతరమైన అర్థము అంటే ఏమిటి ఇప్పుడు కపురమహర్షిడున్నాడు ఆయన బోధించినటువంటి ప్రధానమనే వాదం ఒకటి కాదు అది చాలా మంచిది అని అన్యార్థదర్శన అన్యార్థమును తీసుకోవచ్చుట అలా సో ప్రధానము జగత్కారణము అనే విషయమును ముందుకు తెచ్చుకుంటారు అది ప్రాప్తిరహిత్య అంటే ఏమిటి అది ఎక్కడా కూడా వేదము చేత లేదు ఆయన చెప్పేటువంటి ప్రధాన కారణవాదము ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు అన్యమైన అర్థం అది అది వేదంలో చెప్పబడిన విషయం కాదు వేదంలో చెప్పబడిన దానికంటే భిన్నమైన అర్థము దాన్ని తీసుకొచ్చి పెట్టారు అది కపిలుడు చెప్పాడు ఇది చాలా దాన్ని మీరు ముందు పెడుతున్నారు అది ప్రాప్తిరహిత్య అది దానికి ఎక్కడా కూడా మనాంతరము చేత అంటే ఇంకో ప్రమాణం చేత దానికి అను ప్రాప్తి లేదు అనుభవంలో అది లేదు కొన్ని వేదనలో కానీ ఇంకెక్కడైనా చెప్పారంటే అది కూడా లేదు అటువంటి దర్శనము అంటే ఇంకెక్కడా దానికి సపోర్టు లేనటువంటి ఒక చిత్రమైన దర్శనాన్ని మీరు కపిలుడు అని కేవలము పేరు పెట్టి ఆ కపిలుడనే చెప్పాడు కాబట్టి అనే ఒక పేరు బేసిక్స్ మీద దాన్ని నిలబెట్టడము తగ్గదు అసాధకత్వాలు అవిధముగా దాన్ని సాధించుట సంభవము కాదు భవతి చాన్యా మనోర్మాహాత్మ్యం ప్రఖ్యాపయ్యి శృతి ఇంకొక శృతి ఉన్నది మీరు చెప్పిన శృతి ఋషిం ప్రసూతం కపిలం అని ఆయన చెప్పాడు కదా పరోపక్షం దానికి సిద్ధాంతం ఉన్నాడు ఇంకో శృతుంది ఆ శృతి అవ్వండి చెప్పిందో తెలుసున యద్వైకించనురవదత్తం మను ఏది చెప్తే అది మీకు మందు ఈ సంసారం అనే రోగానికి మందు ఏది మందు భేషజం అంటే మందు వైద్యం ఏమిటది అద్వైత్యే మను అవ్వటం మనువు ఏది చెప్తే అది మీ సంసారం వ్యాధికి మందు అని ఇంకో చూసి కాబట్టి మరి మనువుకి మనువు మాటని మనం తీసుకోకపోతే ఎలాగా ఈ మనువులు ఎంతమంది లేరు ఒకటే మనువు ఉన్నాడు ఆ మనులేమో ప్రధాన కారణవాదం చెప్పట్లేదు అద్వైతాన్ని చెప్తున్నాయి కపిలు డజన్ మంది ఉన్నారు ఏ కపిలుడు గురించి చెప్పిందో శృతి ఋషు ప్రసూతం కపిలం అన్నప్పుడు మీరన్నా కపిలుడు కాకపోవచ్చు మరో కపిలుడు ఆ రామాయణంలో చెప్పిన కపిలుడు తర్వాత మీరు చెప్పిన మీ కపిలుడు చెప్పిన వాదము ప్రధాన కారణ అది ఆ కపిలుడు తప్పింది ఎక్కడా అది ఒక చిన్న తెసరు కూడా ఎక్కడా కనపడదు దాన్ని పట్టుకొచ్చి అదిగో కపిలుడనే పేరును వేదం చెప్పింది కాబట్టి మా సిద్ధాంతమే కరెక్ట్ అనే ఆ విధంగా చెప్పడము సరికాదు ఇది ఎలా ఉంటుందంటే కపిలుడనే మాట వినబడుతో కపిలాహ కొన్ని చోట్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేస్తున్నారంటే అప్పుడు ఋషులు చేసిన ప్రార్థనల యొక్క ఫలమే క్రైస్తు పుట్టడము అని చెప్తున్నారు దాన్ని ఒక రకంగా దాన్ని స్వీకరించవచ్చు ప్రొవైడెడ్ మీరు యూ డోంట్ యూజ్ ఇట్ ఫర్ కన్వర్షన్ కన్వర్షన్ అనే దానికి ఉపయోగించకుండా ఆ పరమేశ్వరుని సృష్టిలో క్రైస్తు కూడా ఒక గొప్ప మహాత్ముడు ఇలాంటి వచనాలు అన్నీ ఇంగీతారు దాంట్లో మనకి అభ్యంతరం కానీ అవి అన్నిగా కన్వర్ట్ చేస్తూ పోవడం మటుకు ఇప్పుడు ఈ పాంచరాత్రాగమం అని ఉంది దీన్ని నారద మహర్షి బోధించాడు నారద మహర్షికి ఎవరు బోధించారు విష్ణువు బోధించారు అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతీది కూడా డైరెక్ట్గా విష్ణువు నుంచి వచ్చింది అని చెప్పి మిగతా కూడా తోసిపుచ్చి దీన్ని ఫాలో కావాలి అని ఒక వాదము కలదు శైవాగమాలు ఉంటాయి అవ్వెవళ్ళు చెప్పారు డైరెక్ట్గా శివుడు పార్వతికి చెప్పాడు విష్ణువు నారదుడికి చెప్పడం కంటే శివుడు పార్వతికి చెప్పడానికి విలువ ఎక్కువ మోర్ వాల్యుయబుల్ దాన్ దాట్ విష్ణు సహస్రనామానికి పరంపర లేదు లేదంటే శివ సహస్రనామానికి పరంపర ఉంది అని ఒక ఆయన చెప్తున్నాడు ఆయన ఎక్కడి నుంచో ఏదో ఒక కాబట్టి ఈ రకంగా ఒక వచనానికి ఇంకో వచనాన్ని అడ్డు వేస్తూ ఉండడం పద్ధతి బాగుండలేదు వస్తు సో కాబట్టి మను ఏమని చెప్పాడో తెలుసునా మనునాభూతు చాత్మాను సర్వభూతాన్ని చాత్మని సంపశన్నాత్మయా జీవై స్వారాజ్యమచ్చతి వాక్యం చాలా గొప్పది దీన్ని శంకరుడు పదే పదే కోట్ చేస్తాం ఎందుకంటే దీంట్లో అనేకములైన తీసిస్తులు ప్రతిపాదనములు చాలా మౌలికమైన ప్రతిపాదనములు కొన్ని గలవు ఇప్పుడు మీరు ఏం చేసి స్వర్గానికి వెళ్ళారనుకోండి అక్కడ రాజు ఎవరు ఉంటాడు మీరు ఉంటారా మరొకరు ఉంటాడా ఇంద్రుడు ఉంటాడు కాబట్టి ఒక ఆ పరిస్థితికి ఏమంటారంటే అన్యరాజాన వీళ్ళందరి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాడేవడం నెత్తి మీద ఇంకొకటి ఉండి రాజ్యం మీద ఇంకొకటి ఉంటాడు వాడి చెప్పు చేతుల్లో వీళ్ళందరూ ఉండాలి ఎట్లు భోగాలన్నీ అనుభవించవచ్చు భోగాలు అనుభవించవచ్చు కానీ ఆ భోగాలు ఎలా అనుభవించాలి ఇంకొకటి చెప్పు ఉంటూ అనుభవించాలి వాడి మాటకి అల వాడి ఆజ్ఞలని పాలిస్తూ వాడిని ఖుష్ ఖుష్ హ్యాపీగా అటుపెట్టి అటుపెట్టి మనం భోగాల్ని అనుభవించాలి అంటే ఏమిటి ఇంద్రియ భోగములను కోరు కోరుకుంటూ అంటే ఇప్పుడు మీ ఛాయిస్ ఇంద్రియ భోగములు కావాలా మీకు ఫ్రీడమ్ కావాలా అని ఛాయిస్ ఈ ఛాయిస్ మీరు ఇవ్వండి అందరూ అందరికీ ఏది తీసుకుంటారో తెలిసినా మాకు ఇంద్రియ భోగములే కావాలి అని తెలుసుకుంటారు ఇప్పుడు దుబాయ్లో ఉద్యోగానికి వెళ్తానన్నట్టు అవకాశం వెళ్తానంటే కొద్ది స్వామిజీ చెప్పారు చూడు నువ్వు దుబాయ్లో ఉద్యోగానికి వెళ్ళొచ్చు డుబాయో లేకపోతే మస్కటో లేకపోతే ఇక్కడ సౌదీ అరేబియో ఉద్యోగానికి వెళ్ళొచ్చు నీకు బాగా డబ్బులు వస్తాయి అక్కడ ఇంద్రియ భోగాలు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మాల్స్ అవి ఉంటాయి గొప్ప గొప్ప అన్నీ ఎంజాయ్ చేయొచ్చు తర్వాత మంచి మంచి హాస్పిటల్స్ కూడా ఉంటాయి ఎందుకంటే భోగాలు ఉన్న చోట హాస్పిటల్స్ అవసరం పడతాయి కాబట్టి అది ఉంటాయి కానీ వాడెవడో షేక్ ఎవడో ఉంటాడు వాడికి అడుగులకు మడుగులు ఒత్తుతూ నువ్వు బతకాల్సి ఉంటుంది నీకు భోగాలే కావాలి అడుగులకు మడుగులొత్తడం నాకు అభ్యంతరం లేదు అని అనుకుంటే నీకు చాలా బాగుంటుంది కానీ అక్కడ నువ్వు హిందూ ధర్మాన్ని ఓపెన్గా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి వీలు బొట్టు వెళ్ళడానికి వీలు ఉండదు బేసిక్ థింగ్స్ లో కూడా నీ ధర్మాన్ని నువ్వు ఓపెన్గా అనుష్ఠించడానికి ఉండదు నువ్వు ఇంట్లో రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుంది భగవద్గీత పుస్తకం ఇంట్లో పెట్టుకోవాలి తప్ప బయటకు పెట్టుకెళ్తే అరెస్ట్ చేస్తారు కాబట్టి నీకేం కావాలి డబ్బు భోగములు కావాలా ఫ్రీడమ్ కావాలా డబ్బు భోగములు కావాలంటే సౌదీ అరేబియాలో రియాలిటీకి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటే డబ్బు భోగాలు బాగా వస్తాయి ఫ్రీడమ్ ఉండదు కాదు నాకు డబ్బు భోగములు తక్కువైనా ఫ్రీడమ్ కావాలంటే చెన్నైలో ఉద్యోగం చేసుకో బాగా పిండి కట్లో పెట్టుకుని పంచి పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవరు కాదండి ఎవడైనా కాదన్నాడంటే జైల్లో పెట్టేది వేదవంతమ్మ గారు ఒక్క ఫోన్ కొడితే ఆవిడ జైల్లో పెట్టిస్తుంది కాబట్టి నీకు ఫ్రీడమ్ కావాలా డబ్బు భోగాలు కావాలా సో అలాగే ఈ మను మను మహారాజు కూడా అటువంటి టాపిక్కే లేవనెట్టాడు నువ్వు అగ్నిష్టోమం చేసి సోమయాగి అంటారు సోమయాగం అగ్నిష్టోమం కదా సోమయాగం చేసి స్వర్గం కావాలా నీకు అక్కడ ఇంద్రియభోగాలు ఉంటాయి లేకపోతే ఆత్మయాజీవై స్వరాజ్యం అధిగతీ ఆత్మయాజీ సోమయాజీ కాదు ఆత్మయాజీ ఆత్మయా ఇలాంటి యాగం కూడా ఆత్మయాగం ఉంది ఆత్మయాగం అన్నది నువ్వు చేస్తే సోమయాగం చేస్తే సోమయాజీ అవుతాడు ఆత్మయాగం చేసినవాడు ఆత్మయాజీ అవుతాడు అటువంటి ఆత్మయాజీ ఇక్కడ అధిగచ్చతి వర్తమాన కాలంలో ఇక్కడ బతికుండగానే స్వర్గంలాగా కాదు స్వర్గం అయితే పోయిన తర్వాత వస్తుంది బతికుండగానే శ్రీ స్వరాజ్యం అంటే అప్సల్యూట్ ఫ్రీడమ్ అని అర్థం వీడికి రాజెవడు వీడికి వీడే రాజు అంటే అలాగో తెలుసున్న అర్థం ప్రతి భక్తుడికి కూడా భగవంతునికి భయపడుతూ బతకాలి భక్తులు భక్తులు వేరు భగవంతుడు వేరు అన్నప్పుడు భక్తులు కూడా భగవంతుడికి భయపడితో బతకాలక్కర్లేదా భక్తులు వేరు కదా మరి భగవంతుడి కంటే వేరే ఉన్నాడు భక్తుల కంటే వేరుగా భగవంతుడు ఉన్నాడు భయపడితో బతకాలక్కర్లేదా భయపడతో బతకాలి కాబట్టి భక్తుడికి కూడా భయం ఉంటుంది దేవుడికి వడ్డీ రాసుల ఇలాంటి పేర్లన్నీ అక్కడి నుంచి వచ్చినాయంటారు భయాన్ని బట్టి వచ్చినవే కదా ఇవన్నీ భయానికి ఇప్పుడు సత్యనారాయణ వర్తం చేయకపోతే ఆయనేమో అందులో మమ్మల్ని ఇది చేసేస్తారు అది చేసి ఇస్తారనే భయం కనపడుతుందా కనపడతా దాంట్లో కాబట్టి భక్తుడికి కూడా స్వరాజ్యం ఉండదు ద్వైత భక్తుడికి స్వరాజ్యం ఉండదు ద్వితీయ భయం భవతి వాడు దేవుడు ఇద్దరూ ఉంటారు ఆ దేవుడు ఎప్పుడైనా వీడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దేవుడు కూడా మూడు చేంజ్ అయితే వీళ్ళు ఇబ్బంది పెడతారు జే విజయలనే చెంద్రిక తోసేశాడు జే విజయలు ఇవి ఈ కథలు ఎలా ఉంటాయి జే విజయలు బొమ్మల దగ్గర కాపులా కష్టం ఉంటారు లక్ష్మీదేవి ఒకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి చెప్పినట్టు ఉన్నాను నేను భాగవతంలో ఉంటుంది మీరు చూసుకుంటే దొరుకుతుంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆపేశారు ఇప్పుడు ఎవరిని రానివ్వద్దు అన్నారండి అని అంటే వాళ్ళని ఆవిడంది చూడు ఎవళ్ళని రానివ్వద్దన్నారు అనే మాటని నువ్వు సందర్భానుసారంగా నువ్వు అర్థం చేసుకోవాలి ఎవరిలోనే రానివ్వద్దన్నారంటే బయట వాళ్ళు ఎవరిని రానివ్వద్దు అర్థం కానీ నాకు అప్లై చేస్తే సార్ తప్పు కదా అది అది ఆవిడ కోపడింది వాళ్ళ మీద కోపడితే అది మీరు ఆయనతో మళ్ళీ మాకు ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ ఈ మీరు మాట్లాడుకోండి అప్పుడు ఆలోచిద్దాం ప్రస్తుతానికి మీరు వెళ్ళడానికి మీరు తెలియజేయాలి అవి నడుపు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆ విష్ణువు ఇంకా ఇప్పుడు రానివత్సం ఏదో చెప్పుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ మొన్నాడు ఎప్పుడో లక్ష్మి వెళ్ళినప్పుడు ఆవిడ గోపలికి వెళ్ళింది ఆయనతో మాట్లాడితే ఇలా చేశారు నన్ను వీళ్ళు వీళ్ళకి నువ్వు శిక్షలు వేసినాక నాకు నిద్రపట్టట్లేదు అని అవమానం అయిపోయింది నాకు వీళ్ళిద్దరినీ శిక్షిస్తే కానీ నిద్ర పట్టట్లేదు అని చెప్పి అంటే ఏ అక్కడ ఏముంది వాళ్ళు ఫైన్ లేదు మీరు సమాజంలో కనపడేటువంటి ఆ కక్ష భావన కనపడుతుందా లేదు కానీ ఆవిడ తల్లి కదా జగన్మాత ఆవిడ క్షమించలేదు కదా పిల్లలు తప్పు చేయకపోతే ఇంకెవరు చేస్తారు తల్లి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు వాళ్ళు ఇంటికి డ్యూటీ ఎదురు చేస్తున్నట్టున్నారు కదా వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టున్నారు కదా దేవ్ మేడే మిస్టేక్ ట్రూ బట్ ఇది లైన్ ఆఫ్ డ్యూటీ దేని వేరే ఇస్తే ఇండియాలో డ్యూటీ చేసేవాళ్ళు చాలా అరుడుగా కనపడతాయి డ్యూటీ ఎక్కువ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు ఈ కథలు చూడండి ఈ సైకాలజీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఎక్కిన ఎంత తుట్ట వేసేయటం మీకు పురాణంలో కూడా అలాగే ఉంటుంది సో ఆయన చెప్పచ్చు కదా ఆవిడకి నువ్వు క్షమించేసేవాళ్ళకని ఆయన ఆవిడతో అగ్రి అవుతాడు ఏమని అవును నిజమే వాళ్ళకి శిక్ష పడాల్సిందే కానీ ఇప్పుడు ఈ టైంలో శిక్ష వేసినట్లయితే చూడడానికి బాగుండదు అంటే మళ్ళీ దాంట్లో అదో మతల వ్యవహారం చూడడానికి బాగుండదు ఏదో భార్యాభర్త కూడబలుకొని శిక్ష వేసేయాలన్నట్లుగా ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు అదే పడుతుందిలే నువ్వు ఓపిక పట్టా సనక సనత్ కుమార్లు వీళ్ళు వస్తారు వీళ్ళు మళ్ళీ డ్యూటీ చేస్తూ ఉంటారు దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ సో నేను అమెరికాలో ఓ డైలాగ్ విన్నా అక్కడ గేట్ దగ్గర ఉన్నవాడు నేను ఒకసారి వాల్టర్ నీడ్ హాస్పిటల్కి వెళ్ళాను చూద్దామనే ఏదో ఐడెంటిటీ కార్డులు ఉంటే కానీ వాడు లోపలికి రాగా ఉన్నాయి నా దగ్గర ఉన్నది చూపించాను దిస్ డజంట్ సర్వ్ ది పర్పస్ అని చెప్పాడు దిస్ ఈజ్ నాట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ బట్ నాట్ హియర్ ఇక్కడ పరిస్థితి వేరు నీ పాస్పోర్ట్ ఉంటే కానీ అలౌన్స్ చేయమని చెప్పాడు అతను నువ్వు యూఆర్ ఎ గుడ్ మ్యాన్ ఐ నో దాట్ బట్ అతను ఏమన్నాడో తెలిసినా I do not write the rules, I do not make the rules in Japan. I do not make the rules. I only implement them. Therefore, I cannot allow the rules. I understand the question of the question. In India, there is no protection. Why is there a protection? If you apply the rule to the V.A.P. If you apply the rule, you will not apply the rule, you will not apply the rule, and he phone join so phone joining is not part of his duty i na kuda vaadiche phone join chi vai vaadiche phone join vaadiche cheptin sallamo edo rakamga meeru danni correct chesi lokal ki toosul boyi prayatnam cheyinchu -hmm. akkadalla allow chey they want the uh, one only allow president of uh, american kuda world accept chey vaadu duty e vaadu chesthar in that sense uh, was they are doing the right thing jayan vijaya what is silly story it is పొద్దున్నే ఈ స్టోరీ నా పాల్పడింది అయితే సనక్క సనత్కుమారులు వీళ్ళు బ్రహ్మజ్ఞానులు వాళ్ళు శాపం ఇచ్చిన సందర్భం చాలా అసందర్భంగా ఉంది ఏమీ బాగుండదు ఆ శాపం ఇచ్చే పద్ధతి ఏది చూస్తే మీరు ఆ శ్లోకాలు చూస్తే శాపం ఇస్తారు ఆ శాపం కూడా చాలా వియరుడిగా ఉంటుంది మూడు జన్మల్లో ద్వేషమా ఏడు జన్మల్లో ప్రేమ ఏదో ఇచ్చినా ఆ స్టోరీ ఈ రావణాసురుడికి వీళ్ళందరికీ ఏదో వైకుంఠ లోకంతో కనెక్షన్ పెట్టడం కోసం కల్పించిన స్టోరీ ఇలా కనపడటం లేదండి దాన్ని ముఖం దృష్టికి అలాగా ఇట్ ఇజ్ బ్యాక్ ఇంటిగ్రే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసినట్టుగా కనపడటం ఈ రవణాసురుడికి ఏదో ఒకటి కల్పించాలి కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తాను బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే తెలుసు కదా ఆ లెవెల్లో దీన్ని వర్కౌట్ చేసి పెట్టిన స్టోరీలో ఉందా లేదా చెప్పండి తర్వాత ఫ్యూడల్ మెంటాలిటీ దాంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదా ఆ స్టోరీ అని చెప్పినే పురాణము లోకానువాదము అని అంటారు ఎందుకు చెప్తాను ఏదో చెప్తా ఉన్నా ఏదో చదువుతా ఉన్నా సో ఈ మనుమ స్వారాజ్యం కాబట్టి దేవుడు వేరు నేను వేరు అంటే ఇటువంటి పరిస్థితి నిర్మాణం స్వరాజ్యం అధిక నన్ను మొన్న ఎవరో స్వామీజీ మేము చిన్న ఒక భగవత్ కార్యాన్ని చేపట్టినాము మీ సహాయం కావాలని అడిగారు అంటే వాళ్ళకి స్వామీజీ దగ్గర ఏవో డబ్బులు ఉంటాయి మీరు అమెరికాకి తిరుగుతున్నాడు కదా ఏవో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు పోతారు కరెక్ట్ పోతారు నా దగ్గరలో డబ్బులు ఉంటాయి సంభవ్ నా చేతికి ఆ లక్ష్మీ అనుగ్రహం ఉంది ఎందుకు తెలియదు నాకు చేతులు డబ్బులు ఆడుతూ ఉంటాయి ఇప్పుడు అవి వెళ్ళి వాళ్ళకు వెళ్తూనే ఉంటాయి సో అది గమనించే వాళ్ళు అడిగారు ఏమిటండి విషయం ఏమిటండే అడిగారు అడిగితే గరుడాలమారు టెంపుల్ కట్టాలనుకుంటున్నాయి నేను ఆలోచించి కనుస హైదరాబాద్ వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానని చెప్పి తప్పించిందని బయటపడ్డాను గరుడాల్వార్ టెంపుల్ కడతా అక్కడ ఉన్న టెంపుల్స్ రాలేదు గ్రామంలో ఇప్పటికే మూడు టెంపుల్స్ ఉన్నాయి విష్ణు టెంపుల్ ఉంది శివుడు టెంపుల్ ఉంది బాబా టెంపుల్ ఒకటి కొత్తగా ఈ మధ్యాహ్నం పెట్టే అనుకున్నాను చిన్న గ్రామం మూడు టెంపుల్స్ ఇప్పుడు అది చాలన్నట్టుగా గరుడాల్వారు పెడతా గరుడు కాదు గరుడా ఆలవారు ఏదో దానికి మళ్ళీ డబ్బులు దానికి ద్వితీయ ఆత్మై భయం భరుడు వేరు విష్ణువు వేరు భక్తుడు వేరు ఇప్పుడు ఈ భక్తుడికి అటు గరుడు వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది అటు విష్ణువు వైపు నుంచి కాబట్టి నీకు భోగములు పవరు కా లేకుండా కావాలా లేకపోతే నాకు భోగములొద్దు అధికారం వద్దు నాకు ఫ్రీడమ్ కావాలి పది వాణి అది అంచేతనే ముముక్షత్వం అన్నది ఒక వేదాంతంలో ప్రధానమైన క్వాలిఫికే క్వాలిఫికేషన్ ఎంత ప్రధానమో అంటే వివేక వైరాగ్యములు శమదమాదులు ఉన్నవారికి మాత్రమే ముముక్షుత్వం అనేది అనుభవానికి వస్తుంది క్వాలిఫికేషన్ ఉంది క్వాలిఫికేషన్ ఆ స్వరాజ్యాన్ని కోరుకోవాలి అంచేతనే మీకు సోమయాజులు కనపడతారు తప్ప ఆత్మయాజులు కనపడాలి ఎందుకంటే సోమయాజులు స్వర్గాతి భోగాలను కోరుకుంటారు వాళ్ళకి ఫ్రీడమ్ అక్కర్లేదు ఫ్రీడమ్ ఏం చేసుకుంటామండి ఫ్రీడమ్ ఏమి కోరండుకు తింటారా భోగాలు ఉన్నట్లయితే అన్ని విధాలుగానూ ఉపయోగపడతాయి ఫ్రీడమ్ ఏం చేసుకుంటారు ఆయన పెద్ద ఆయన ఆయన నచ్చిందంటే మనసుగా ఇస్తే కోరుండుకు తినొచ్చు ఫ్రీడమ్ ఆయనతోనే మాట్లాడడం ఏదో వస్తుంది మీకు అని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ ఫ్రీడమ్ స్వ రాజ్యం ఆ ఫ్రీడమ్ ఎప్పుడు కావాలి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాక వచ్చి కాదు ఇప్పుడు కావాలి స్వరాజ్యం అధిగతీ దానికి ఏం చేయాలి ఆత్మయాగి ఆత్మయాగం చేయాలి ఆత్మమేధము అని కూడా పేరున్నట్టే సర్వమేధము ఆత్మమేధం కాదు సర్వమేధము ఆత్మయాగము ఆత్మయాగం అంటే ఏమిటో తెలుసునండి చూడండి సన్యాసానికి ముందు విరజా హోమము అని ఒకటి ఉన్నది ఆ దేవత ఉన్నట్టు ద్రవ్యమే ఉంటుంది ఇప్పుడు అగ్నియ స్వాహ అగ్నియ అగ్నికి మీరు హోమం చేశారనుకోండి దేవత అగ్ని ద్రవ్యమేమిటి నెయ్యి నెయ్యి లేకపోతే పాలు పెరుగు ఇలాంటివివో ద్రవ్యాలు ఉంటాయి ఇంద్రాయ శ్వాహ దధనాజుహోతి ఇంద్రుడికి ది పెరుగుతో హోమం చేయాలి కాబట్టి ఇలాంటి ద్రవ్యం ఉంటుంది దేవత ద్రవ్యము ఉంటుంది అక్కడ ద్రవ్యము ఉండదు దేవత ఉండదు మరి ఏమిటి హోమం ఏమిటి అంటే దేవత ఉండదు ఏమిటి హోమం ఏమిటో తెలుసిన కామంజు హోమి స్వాహ కామమును కామన అంటే కోరికలు కోరికల్ని హోమం చేసేస్తున్నాను దేవత ఉండదు క్రోధ కోరికలు ఏ దేవతకి సమర్పిస్తాను కానీ ఏదో సందర్భము దేవతకి ద్రవ్యాన్ని సమర్పించాలి సమర్పిస్తున్నాను నా చెడు గుణాలన్నింటినీ సమర్పిస్తున్నాను ఏదో సెంటిమెంట్ కోసం అలాంటి అవర్స్ కానీ ఇది పద్ధతి కాదు కాబట్టి క్రోధం జుహోమి స్వాహ అహంకారం యుహో విశ్వాహ అనే విధంగా హోమాలు ఉంటాయి అవి దే దే హుడ్ నాట్ బి టేకెన్ లెటరల్లీ దే హుడ్ బి టేకెన్ ఎన్ స్పిరిట్ ఆల్సో లెటరల్గా చేసి స్పిరిట్ కూడా తీసుకోవాలి అంటే ఏమిటి ప్రతీదీ నాది నాది అంటూ ఉంటాడు మీరు ఈ నాది నాది అనేటువంటి భావన అది మనిషి జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది ఒక జీవిత కాలం మీరు నాది అనేటువంటి ఆ భావనతో బ్రతుకుతారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించి చూడండి నా అడ్వైస్ మీకు నాది అనే అనే ఆ ఖాత్ లేకుండా జీవిస్తే ఎలా ఉంటుంది ట్రై చేస్తూ ఇటు ట్రై కారు నడుపుకుంటూ వెళ్తారు కానీ నా కారు అనేది ఉండదు ఆ తర్వాత ఇల్లు ఉంటుంది నా ఇల్లు అనేది ఉండదు ఒక స్త్రీని నా భార్య అని అలాగా ఎంతకాలం షీ ఈజ్ ఎండిపెండెంట్ ఇండివిజువల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఇన్ ఎవరీ రెస్పెక్ట్ కదా ఇప్పుడు ఒక యువతి కలదనుకోండి షీ ఈజ్ ఎ టోటల్ ఇండివిజువల్ లేకపోతే మీరు పక్కన లేకపోతే సగం ఉందని ఉడితే సెంటిమెంట్ కోసం అలా చెప్పారు కదా తప్ప సీఈ్ ఏ టోటల్ ఇండివిజువల్ ఇప్పుడు మీరు పక్కకి తప్పుకున్నారనుకోండి వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హ్యాట్ సెంటిమెంట్ కాదు పాయింట్ సీజ్ ఏ టోటల్ ఇండివిజువల్ ఫిజికల్లీ లేబరు స్పిను అన్ని అవయవాలు ఉన్నాయా లేకపోతే అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి ఏమన్నా లేబర్ బాగా అప్పు తీసుకోవాలా ఏమో అక్కలేదు కదా ఏ టోటల్ ఇండివిజువల్ తర్వాత మైండ్ టోటల్ మైండ్ ఉందా లేకపోతే సగం సగం మీరు మైండ్ అప్పు తీస్తూ ఉండాలి అక్కడ టోటల్ మైండ్ ఇంటలెక్ట్ ఎవరికైనా ఆత్మ చైతన్యం టోటల్ టోటల్ ఇండివిజువల్ని పట్టుకుని మై అనే పక్కన ఏ పేరు పెట్టినా మీరు మై అని ఎలా చెప్పగలుగుతారు హౌ ఆమె అది జన్మించినప్పుడు మై అన్నట్టుగా జన్మించిందా లేదు కదా గురించి వీళ్ళు అలా కథల్లో చెప్తారు మీకోసమే పుట్టిందని అలా చెప్తారు అంటే సెంటిమెంట్ కోసం అలా వ్యక్తి తప్ప అలాగా అమ్మాయి మైండ్ నల్ల సెపరేట్ చేయడం వసాల చెప్పారన్నది దట్ ఇస్ హౌ హిస్ బోర్ లైక్ హిస్ 퍼సనెస్ బోర్ ఏదో కర్మ ఫలం చేతను పుట్టనాడు ఏదో ఒక మహాశక్తి యొక్క మూమెంట్ లో వీడు పుట్టాడు అలాగే అమ్మాయి కూడా పుట్టేది కాబట్టి అమ్మాయితో కలిసి జీవించాలే అమ్మాయికి సేవ చేయాలి ఆల్ దట్ ఇస్ ఫైన్ అమ్మాయితకి బ్రిటిష్ కిని సేవ కూడా తీసుకోవచ్చు ఆల్ దట్ ఇస్ ఫైన్ హౌ కెన్ యు సే మై వైఫ్ హోకల్ న్యూస్ ఏ దాట్ అదిలేండి కొంతకాలం అలా ఉంటుంది కొంతకాలం ఉంటుంది బట్ ఎ స్టేజ్ షుడ్ కమ్ దాని యుక్ అట్ హె నాట్ యాజ్ మై వాయి నేను మాట అంటా మీరు అలా చూడగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ వ్యక్తి తెలుస్తుంది అంతవరకు ఆ వ్యక్తిని మీరు ఎరుగురు ఎందుకంటే ఆ వ్యక్తిని కళ్ళదోడ ఒక ఒక ఐడియాతో చూస్తూ ఉంటుంది త్రూ ది లెన్స్ ఆఫ్ ఎ జివన్ ఐడియా నా భార్య అనే ఐడియాతో చూస్తారు నా భార్య అనే ఐడియాతో చూస్తున్నంతసేపు షీ అపియర్స్ ఇన్ వన్ వే దాన్ని తీసేసి ఆ సెన్స్ లేకుండగా చూసినట్లయితే యు సీ ఎ న్యూ పర్సన్ కాబట్టి ఆ కాన్షియస్నెస్ నుంచి నాది అనే భావనను తీసిపారే నా కొడుకు అని మీరు అనుకుంటున్నంతసేపు ఆ పర్టికులర్ ఇండివిజువల్ పైకి వస్తే నీకు సుఖం కలుగుతుంది వాడు పైకి రాకపోతే నీకు దుఃఖం కలుగుతుంది ఆ పర్టికులర్ ఇండివిజువల్ మీరు గమనించండి ఇప్పుడు ఆటో వాడు మిమ్మల్ని అవమానం చేస్తాడు ఆటోవాడు అవమానం చేస్తాడు వాడు అక్కడ నిలబడితే ఆటో నిలబడితే అవతల వైపు నుంచి ఏ పంతులు ఆటో కావాలని అడుగుతాడు నాకు కావాలంటే ఎక్కడికైనా అడుగుతాడ ఇక్కడి నుంచి అరవాలి మీరు కమ్ హీర్ అంటే రాడు ఓకే డైమండ్ పాయింట్ డైమండ్ పాయింట్ వెళ్ళిపోతుంది రిప్లై కూడా చెప్పడు నోను కూడా అండు నూను కూడా అండు మోస్ట్ డిస్కర్టీస్గా బిహేవ్ చేస్తాడు వాడికి నచ్చిందనుకోండి ఎంత ఇస్తాం రూపాయలు ఏ మీటర్ మీటర్ లేదు ఎక్కువ ఎంత ఇస్తావు రూపాయలు నూట రూపాయలు వెళ్తాయి మీటర్ నలభై రూపాయలు అవుతుంది మీరు డెబ్బై రూపాయలు ఇస్తాను డెబ్బై ఎనభై సరే ఎనభై ఎక్కితే డైమండ్ పాయింట్ సెంటర్ ఇంకా కొంచెం ముందుందని కానీ ఎక్కడ దిగుతాం అని అడుగుతాడు అంటే నేను అన్నాను ఇది బస్సు కాదు కదరా నేను చెప్తాను ఎక్కడ దిగుతాను ఇది బస్సు కదా చూడు ఇది నీ స్వంత ఆటో అనుకుంటున్నామేమో సెంటర్లో దిబ్బుత్వాదాము ఇన్సల్ట్ మీరు ఎంతసేపు ఫీల్ అవుతారా ఇన్సల్ట్ సరే కానీ లే ఆటోవాళ్ళు ఇలాగే ఉంటారని సంస్థల శాసకలుగా మా డబ్ల్యూ వర్క్ వాడేసి దిగేసి వచ్చేస్తారు మర్చిపోతారు జరలే పోటీ మెట్లెక్కేపటికే అదే కొడుకు ఈ ఇన్సల్ట్లో పదో వంత ఇన్సల్ట్ చేశాడు అనుకోండి ఇంత ఇన్సల్ట్ చేయడం ఏ డ్యాక్ గివ్ మే బ్రేక్ అంటాడు గో ఎవర్ అంటాడు గివ్ మే లోన్ అనేదో అంటాడు ఆ ఇన్సల్ట్ ఎంతకాలం ఉంటుంది పూడకల వరకు ఉంటుంది ఎందుకంటారు ఎందుకంటే ఒక వ్యక్తిని పట్టుకుని నా అనే టైటిల్ మీరు పెట్టబట్టి వచ్చింది అలా కాకుండా నా అనేది ఏమీ లేదు అన్నప్పుడు వాడు మనకి సుఖాన్ని కలిగించాల్సిన అపేక్ష ఉండదు దుఃఖమునిచ్చిన సందర్భం ఉండదు ఎవరిదరిని వాళ్ళు ఉంటారు అంత బాగానే నడుస్తూ మీకు దృష్టాంతం చెప్పా కాబట్టి నా అనే సెన్స్ని మమకారం జుహో విశ్వాహన్ ఇంకా మీ అనే సెన్స్ ఉంటుంది మై సెన్స్ పోతే మీ సెన్స్ ఉంటుంది కెన్ వీ లీవ్ వితౌట్ మీ సెన్స్ ఎస్ యూ ముఖ్యంగా ఈ కర్మల గురించి చెప్తూ శ్రీకృష్ణుడు ఈ కర్మలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ కర్మలు ఏ సెన్స్తో చేస్తున్నారు వీళ్ళు నాది నేను మై అండ్ మీ అనే సెన్స్తో చేస్తూ ఉంటారు అంచేతనే ఆ కర్మల ఫలంతో బంధింపబడతారు వీళ్ళు వీళ్ళకి నాది నేను అనే రెండు భావనలను పక్కన ఒక కర్మ జస్ట్ బికాస్ కిస్టులు దాన్ని చేయడం దాన్ని సమర్పించడం ఈశ్వరుడికి అది వీళ్ళకి తెలీదు అని చెప్పేసి వీళ్ళని కర్మలు మంచిస్తూ ఉంటాయని చెప్తాడు మీరు మమో నిరహంకార శాంతినిధిగచ్చతి అని చెప్తాడు కాబట్టి మీరు మమకారమును అహంకారము హోమం చేయాలి అంతేకాని నెయ్యి నూనె నూనె కదు పెరుగు మొదలైనవి హోమం హోమము మొదలైనవి హోమం చేసి స్వర్గాది లోకాలలో అన్యరాజానహాన్ని లభించారు సాంద్రోజం వాడెవడే చెట్టు జాతల్లో బతులుతో ఆ దేవత ఎవడో ఉంటాడు ఆ దేవత చెట్టు జాతరల్లో బతులుతో భోగాలు అనుభవిస్తూ సంతోషపడుతూ ఉండడం అనేది మీకు అది అది లేకపోతే మీకు స్వరాజ్యం ఇప్పుడు ఇక్కడ కావాలా స్వరాజ్యం ఇప్పుడు ఇక్కడ కావాల్సి వస్తే ఆత్మయాగం చేయాల్సింది చేస్తే ఏమవుతుంది నాది నేను అనేది లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది చూడండి ఇది చాలా క్రిటికల్ మ్యాటర్స్ అందుకోసం నేను టైం తీసుకు చెప్తున్నాను ఇప్పుడు నేను అనే అనుభవం నేను అనేది ఒక వాక్యము పదము కనుక ఒక అనుభవం కదా ద డీపెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ ఇట్ ఈజ్ నాట్ లింగ్వస్టిక్ ఇట్ ఈజ్ నాట్ మోషనల్ నేను అనేది మోషనల్ ఏం కాదు ఇంటలెక్చువల్ కూడా కాదు సెంటిమెంటల్ కాదు It is experiential, means <laughs> Prabhupāda, nenu. Nenu unnatarvātane savvamostai. In nenu ane dehi, what is it? It is existence. Nenu unā unattham. Nenu anta? Existence. Hai panānta. Mai hu. Hai panā. Existence, the easiness. That is easiness. Cover to you. నేను అనే ఆ ఎగ్జిస్టెన్స్ అది ఈ నేను నాది నేను నాది నేను అహంకార మమకారాల కారణంగా ఒక పరిచ్ఛిన్నమైన దేహానికి పరిమితమై ఉంటుంది ఈ దేహం కంటే భిన్న ఉన్నదంతా కూడా ఎగ్జిస్టెన్సే ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్ ఈ ఎగ్జిస్టెన్స్ నేను ఎగ్జిస్టెన్స్ కానీ ఎప్పుడైతే అహంకార ఉంటాయో ఈ సెన్స్ ఆఫ్ ఎడ్జిస్టెన్స్ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీ దగ్గర ఉంది దానికే నేను అని పేరు ఆ సెన్స్ ఆఫ్ ఎడ్జిస్టెన్స్ చాలా రెస్ట్రిక్ట్ అయిపోయి ఒక దేహానికి పరిమితం అయిపోయి ఉంటుంది అలాగే కులం కుల భావన ఉందనుకోండి ఆ సెన్స్ ఆఫ్ ఎడ్జిస్టెన్స్ ని ఒక కులానికి పరిమితం చేసి కూర్చుంటారు మానవాళికి దాన్ని అప్లై చేయలేకపోతారు కాబట్టి అలా ఉంటారు మనుషులు పెద్ద పెద్ద కర్మలో చేస్తూ ఉంటారు కానీ సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని దేహానికి ఫిక్స్ చేసి కూర్చుంటారు ఎప్పుడైతే మీరు అహంకార మమకారాల నుండి విద్య పెడతారో అంటే ఏంటి మీ కాన్షియస్నెస్ లో అహం మమ మీ అండ్ మాయ్ ఈ రెండు లేని మీరు చేరుకుంటారో అప్పుడు ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది చూసారా దట్ ఇన్క్లూడ్స్ ది ఎంటైర్ ఇన్ అంటే అర్థం ఏమిటి When I say, I am, in that sense of being, you are included. In that sense of I am-ness, you are not outside of my sense of I am-ness. You are included in my sense of I am-ness. It is something which you feel deeply within. And then, ultimately, mi shukhamu na shukhamotna, mi dukkhamu na dukkhamotna. And then, spontaneously, I mean, if I just don't say, I enjoy. I, I become happy. Because I see you happy, I become happy. I see you unhappy, I feel unhappy myself. And spontaneously you feel that way. Because I don't think that, in my sense of existence, you are included at me.